సుసూప్తిలో ఆత్మ చైతన్యం ఉంది కానీ దానికంటే ఇతరముగా విభక్తమైన ద్వితీయము అంటే విషయము లేదు తెలివి వచ్చేప్పటికీ ఈ విషయ ప్రపంచమంతా వచ్చేసింది అది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులో తెలివి దేనికి వచ్చింది మనస్సుకి తెలివి వచ్చింది కాబట్టి మనస్సులో ఉన్నది ప్రపంచం అంతా మనస్సులో ఉంది మనస్సు ప్రకాశిస్తే ప్రపంచం అంతా ప్రకాశిస్తూ మనస్సులోనే ఉంది కనుక సో మనస్సు కనుక నిద్రపోతే ప్రపంచం ప్రకాశించడం మానేస్తూ ఇవన్నీ కూడా సుశుక్తి యొక్క విశ్లేషణ వల్ల వచ్చినటువంటి కంక్లూషన్స్ సుశుక్తిని విశ్లేషించాలి అనుభవం సుశుక్తి అనుభవం దాన్ని విశ్లేషించాలి మీరు అది విశ్లేషించడం నేను హుషీ కేసు నుంచి బయటకు వెళ్తుంటే నాకేదో అనుభవం కలిగిందా రేపు చెప్పాలండి అంటే చూడగా నేను వింటా ఇలాంటివేమో ప్రశ్నలు వస్తూ ఉంటాయి నేను వింటాను ఈ అనుభవం దీని గురించి ఇంకా మీరు ఇదంతా కూడా మనస్సు ప్లే చేస్తున్న ట్రిక్ ఇట్స్ ట్రిక్ మనస్సు అంటే ఏమిటనుకుంటున్నాను మంచి మైండ్ ఈ మంచి మంచి ఏం చేస్తుంది ఏవేమో ట్రిక్స్ చేస్తూ స్పించేటువంటి నుంచి మీరు అటువంటి ఆలోచనలను పెట్టుకోకండి నాకు అటు హృషికృష్ణ నుంచి అలా పైకి వెళుతుంటే అలా ఆకాశంలో ఒక హింద రూపము నాకు కనపడింది స్పష్టంగా కనపడింది క్లియర్గా అతికాలు పక్కన ఉన్న బస్సుల వాళ్ళు అడిగితే వాళ్ళెవరిలో కనపడలేదని చెప్పారు కానీ నాకు స్పష్టంగా అది దాన్ని గురించి అని నన్ను అయితే నేనేం చెప్పానంటే మీకు కనబడి ఇతరులకు కనబడినా కనబడకపోయినా అందరికీ కనబడినా లేక మీకు ఒక్కరికే కనపడినా ఇన్ బోత్ కేసెస్ ఇట్ ఈస్ ప్లే ఆఫ్ ది మళ్ళీ వీళ్ళు ఇంకొకడు తోడు తోడు నాకు ఆ నాకులో కనుక ఇప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి ఒక జ్యోతి అలా దిగొచ్చేస్తుంది అయినా వీడియో తీ వీడియో తీసేటిక వీడియోలో కూడా వచ్చేసింది ఆ జ్యోతి ఆ జ్యోతి దిగొచ్చేసి స్నానం చేసేసింది స్నానం అంటే సరోవరంలోకి వెళ్ళింది అనమాట జ్యోతి స్నానం చేస్తుంది దేహం స్నానం చేస్తుంది ఇప్పుడు నేలలో మీరు బ్యాటరీ లైట్ వేశారనుకోండి ఆ లైట్ స్నానం చేస్తుంది అండి చెప్తే అదే వస్తుందా అదే వస్తుందా బుద్ది ఈ సంగతి తయారుచండి నీళ్లలోకి బాక్టీరియా వేస్తే ఆ ప్రకాశం నీళ్లలోకి వెళుతుంది కదా వెళ్ళి స్నానం చేసి వస్తుందా ప్రకాశం స్నానం చేయడం ఏంటేహానికి స్నానం ఫిజికల్ బాడీకి స్ట్రాంగ్ కానీ ప్రకాశానికి స్నానం ఉంటుందా కానీ ఈ ప్రకాశం మాత్రం స్నానం చేస్తుంది మళ్ళీ పరిచయం పెట్టుకోండి వీడియో కావల్స్ క్రిప్ తీసుకోండి నన్ను అడిగాను నేను చెప్పాను మీ వీడియో మీ గురువు మీ శిష్యులందరూ యూఆర్ ఆల్ ద డే త్రీ పైగా దానికి ఒక ఇంటర్ప్రిటేషను ఏమిటి ఇంటర్ప్రిటేషను ఆ జ్యోతి దేవతలు దేవత కాదు దేవతలు ఎంతమంది యాభై ఉందా వంద మంది జ్యోతి అంటే దాంట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు ఏదో ముద్దలాగా వచ్చి స్నానం చేసినప్పుడు ఏమిటి ప్రారంభం ఏమండి ఇదంతా ఇట్ ఆల్ ద ప్లే ఆఫ్ ది వర్ మైండ్ మీరు రిలీజియస్ ఇండాస్క్రిమినేషన్ లో ఉండి దట్ ఇస్ ఆల్ ద ప్లే ఆఫ్ ది మైండ్ ఆయన ఆ గురువు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నాడని అనుకోవాలి ఆయన ఏదో చెప్తాడు ఆయన ఏదో మీ దేవతల దర్శనం అవుతుంది డైరెక్ట్ గా కనిపెట్టుకుని ఉండండి విడియోలోకి పెట్టుకోండి దేవతా దర్శనం అవుతుంది మామూలుగా మీ మీరు వెళ్ళినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు నాతో పాటు కాబట్టి అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉందని ఆయన ఏదో అలాంటివి దర్శనం అవడం ప్రారంభిస్తుంది ఎందుకని ఈ ఆర్గ్యుమెంట్స్ నాయ కన్క్లూడ్ విత్ స్టేట్మెంట్ మీకు ఎంతవరకు అర్థమైందో మీరే ఆలోచించుకోండి విత్ స్టేట్మెంట్ కేందనే సైంటిఫిక్ ఘటన ఎందుకంటే ఇంగ్లీష్ లో వచ్చింది ufos you Uf are pointed to those nine different planet objects you are found only by those who are looking for them harta inda so aap khup dharo okay wala kya gan padta hai america lo ufo hunters ton ek group un ufo hunters ka club honde wala arizona desert ko gayi binoculars se dekhto uthta hu aur dhara kare వాళ్ళకి కనపడుతూ ఉంటాయి వాళ్ళకే కనపడతాయి వాళ్ళకైతే కనబడవు వాళ్ళకే కనబడతాయి అర్థమైపోయింది కదా మీకు ఇంకా మీరు అలాగే అదే చాలా మంది మహాత్ములు ఎవో చెప్తూ ఉంటారు ఎవో ఇలాంటి అనుభవాలని చెప్తూ ఉంటారు ఈ అనుభవములన్నీ కూడా దే ఆర్ ది ప్లే ఆఫ్ ది మైండ్ ప్లే ఆఫ్ దిండ్ అందులో మీరు కూడా అనుభవాలను విశ్లేషించడం మానేసండి దే ఆర్ ప్లే ఆఫ్ ది మైండ్ మీకెమన్నా చేతనైతే కలిజ ఉంటే సుసూప్తిని విశ్లేషించాలి నాట్ ఈజీ జ్యోతి బ్రాహ్మణాన్ని గట్టిగా పట్టడం సుశూని విశ్లేషణ చేయడం చేయాలి చేసి నీకేమత్స చెప్పండి అంతే తప్ప నా గీతం వచ్చింది ఆకాశంలో విలువ కనపడింది కడుమూసుకుంటే ప్రయాసం కనపడింది ఇలాంటి వేషాలు వెయ్యి చదివి సరిశేషణ అంతఃకరణం ేనా ప్రత్యుపస్థాపి ఇప్పుడు ఓ ప్రశ్న ఉన్నది నిద్ర సుసూప్తి ఎందుకు నిద్ర అని అంటారు కానీ మళ్ళీ సుశుప్తి అంటూ ఉంటారు మీరు గమనించడం లేదు ఎందుకంటే తెలుగులో నిద్ర నిదం అంటారు తప్ప సంస్కృతంలో నిద్ర ఎంతకన్నా అనుకో అంటే పండితులు హరిషించారు వీళ్ళు ఊరుకుంటారు కొండ కరెక్ట్ చేస్తే వాళ్ళు పాపం ఫీల్ అవుతారేమో అని ఊరుకుంటారు తప్ప నిద్ర నిద్ర తెలుగు అలవాటు నిద్ర నిద్ర లేదా సంస్కృతం అలవాటు ఏమిటి సుబ్ ఓకే నిద్రకి వేరే అర్థం ఉంది సంస్కృతం తెలుగు నిద్ర వేరు సంస్కృత నిద్ర వేరు సో ఎనివే ఇప్పుడు రెండవది లేదు కాబట్టి చూడటం అంటే వాళ్ళు రెండవది ఉంటే చూసేస్తాడా చూసేస్తా చూసేస్తాడు ఏమి సందేహం లేదు ఇప్పుడు రెండవది లేదన్నారు కదా రెండవది వచ్చినప్పుడు రెండవ దాన్ని చూస్తున్నాడు అసలు ఈ రెండవది నుంచి వచ్చింది ఎదిహి తద్విశేషదర్శన కారణం అంతఃకరణం చక్షురూపంచ ఇప్పుడు దేన్ని వీడు చూస్తున్నాడు రెండవది విశేషము ఉంటే భిన్నముగా ఉన్నదాన్ని చూస్తున్నాడు అలా రెండవ దానిని ద్వితీయమును చూచుటకు కారణం ఏమిటో తెలుసు అంతఃకరణం అలాగే చూపు కాబట్టి మనస్సు చూపు ఈ మనస్సు చూపు ఎక్కడి నుంచి వచ్చాయంటారు వీరికి ఇప్పుడు మనస్సు చూపు కలిసి వీడు విశేషాన్ని దర్శిస్తున్నాడు విశేషము అంటే ఇతరమైన విషయము అని అర్థం ద్వితీయముగా దర్శిస్తున్నాడు ఏమిటి ఉండాలి రెండు ఉండాలి అంతఃకరణము చూపు రెండు ఉండాలి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటారు చూపు అంటే దేహము తీసుకోండి అంతఃకరణము అది మనస్సు ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి దేహం స్థూల శరీరము మనస్సు సూక్ష్మ శరీరము ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి కారణ శరీరం నుంచి అజ్ఞాన శరీరం అదే చెప్తున్నారంట అవిద్య అన్యస్మేద ప్రత్యుపస్థాపితం ఆసి అదే అజ్ఞానం చేత ఇతరమాన్నట్లుగా మన ముందు ప్రవేశపెడుతూ ఉన్నది అజ్ఞానం గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఈ వాక్యాలు నాకెప్పుడు అలా అనిపిస్తూ ఉంటాయి మేమని చాలా కిరికల సూక్ష్మమైనవి నేను జాగ్రత్తగా అని నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను ఇలా పదిసార్లు హెచ్చరిక చేసినప్పుడు నాకు డౌట్ వస్తుంది ఎందుకు ఇలా హెచ్చరిక చేస్తున్నాం వాళ్ళు తెలుస్తూనే ఉండి ఉంటారు ఎప్పటికప్పుడు అలా అనిపిస్తుంది ఎందుకంటే నేను సమాజంలో చాలా చూస్తూ ఉంటాను నేను కాదు నిరూపిస్తూ ఉంటారు చాలా అజ్ఞానం చాలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది అన్నీ వస్తున్నాను కొన్న వాళ్ళు కూడా ఒకట వద్ద మాట్లాడుతూ ఉంటారు పండితులు కూడా మనస్థితి కష్టం కలిగేట్లా మాట్లాడుతారు వేద పండితుడు ఈయన ఏదో వేద పండితుల్లో ఉన్నాడే చక్కగా సుస్మరంగా మంత్రం చెప్తున్నాడు అని సంతోషిద్దామనుకునేప్పటికీ ఓ పొల్ల స్వరం చెప్తాడు ఆ సంతోషం ఉంటా కాస్త ఏమవుతుంది ఓ పొల్ల గీతా శ్లోకాలు తప్పు లేకుండా నేను చదువుతాను అని పట్టుబట్టి చదివి తప్పు లేకుండా చదివేను అని నన్ను అడిగాను నేను తరకే కూ కానీ నాకు సాటిస్ఫాక్షన్ కదగలేదు ఎందుకంటే పార్థ అన్నారు అక్కడ పార్థ అని దీర్ఘం ఉండదు పార్థ అనే సరస్వం ఉంటుంది సంబోధన ప్రథమాలో దీర్ఘం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా నువ్వు అని తప్పులు లేకుండా గేత చదివేదంటావు సంబోధన ప్రసమాల శక్తిలో దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చింది దీర్ఘం ఉండదు సంబోధ ఒక అతను నేను శ్లోకాలు బాగా చదువుతాను అని అతనికి అభిమానం ఉండే నేను కాదని ఎందుకంటాను నన్ను అడగకుండా ఉండాలి ఆయన చదువుతున్నాడు అని చదివాడు తప్పు చెప్పారు అవును ఈ తప్పే ఉండదు దాంట్లో ఉంటాయి దీర్ఘం ఉండదు సరస్వతి నమస్తూ దీర్ఘం ఉండదు పానీ గారు విన్నారంటే పాపం ఆయన కష్టపడతారు మనస్సులో కష్టపెట్టుకుంటారు అని సూత్రం చెప్పారు మరి ఎలా సరస్వతి నమస్ నేనైతే అలాగే ఉంటాను మా చెవుకు మాకు అలాగే చెప్పారు దీర్ఘం చెప్తేగా అని కళ్ళు అర్థం అలాగే సరస్వతి నమస్తే అలాగే గీతలో కూడా పార్థ వై ఉపద్యతే అనదుగానే పార్థు కాబట్టి నాకు సంతోషం కలగాలి చాలా ఇబ్బందితో కూడిన అలాగే ఇంకా ఈ చెప్పి వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు సంస్కృతం శ్లోకంలో ఒకటి చెప్పేది ఇంకోటి శాస్త్ర విరుద్ధంగా చెప్పడం వియోజిత్వం ఇవన్నీ చూసి హెచ్చరిక చేస్తూ ఉంటారు గమనించం కదా దీంట్లో కొంత క్లేషము కదా కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అజ్ఞానం అన్యముగా ప్రదర్శిస్తుంది అన్యత్మేలా ప్రత్యుపస్థాపతి ఇది ఎలాగంటే మీరు రజ్జు సర్పం దగ్గర సర్పాన్ని చూసుకున్నారు ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది పేరు చెప్పండి రజ్జులో నుంచి వచ్చిందా లేకపోతే పుట్టలో నుంచి వచ్చిందా లేకపోతే మీ బుర్రలో నుంచి వచ్చిందా మీ బుర్రలో అది కరెక్టే కదా మీ లోపల నుంచి వచ్చింది మీ లోకా ఎక్కడ ఉంది అసలు మీ లోపల ఉంది మరి మీ లోపల ఉన్న సర్పము మీ బయట ఉన్నట్టు మీ స్వరూపంలో ఉన్న సర్పము మీకంటే భిన్నంగా ఉన్నట్టు ఎలా కనపడింది అజ్ఞానం కాబట్టి అజ్ఞానం మాత్రం లోపలున్న దాన్ని బయట ఉన్నట్టు నాకంటే నా స్వరూపమే అయిన దాన్ని నాకంటే భిన్నంగానూ ఎలా చూపిస్తుంది అంటే అదే అజ్ఞానం అంటారు అజ్ఞానసే జో హోతా హై ఓ అసల్ మే నహి హోతా హాని పేరే అజ్ఞానం తర్వాత దాన్ని ఇంకో పేరు పెట్టారు మాయా మహామాయా అన్నారు మహామాయ ఎందుకన్నారో తెలిసిన నా లోపల ఉన్నది నాకు బయట ఉన్నట్టు కనపడింది ఎలా లైట్ వేసి చూస్తే అది కాదు అప్పుడు మీరు విచారణ చేస్తారు విచారం చేస్తే విచారం చేయకూడదు లేచకపోతే వేరే సరే విచారణ చేస్తాడు ఏమైనా విచారం చేస్తాడు రాదు సరే నేను రెండు నిమిషాల క్రితం నాకు సత్వం కనపడింది అక్కడ అక్కడ అక్కడ కనపడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారం విచారం చేస్తే నా బుద్ధి బుద్ధి నుంచి వచ్చింది నా మనస్సు నుంచి వచ్చింది నా మనస్సు నుంచి వచ్చినది అంటే నా మనస్సులో భాషించింది నా మనస్సులో భాషించింది నా లోపల భాషించాలి కానీ బలికి భాషించడం అది మనస్సు దేశంలో భాషించాల్సిందే రుజుదేశంలో భాషించింది దేశం మారిపోయింది మనస్సులో కూడా ఎప్పుడో చూసిన సర్పము కాలం మారిపోయి ఇప్పుడు గతకాలీన సర్పము వర్తమాన కాలంలో ప్రవేశించింది సర్పదేశంలో ఉండాల్సిన సర్పము రజ్జు దేశంలో ఉంది అంటే దేశంలో గడబడి వచ్చేసింది కాలంలో గడబడి వచ్చింది వస్తువులో గడబడి అంతా గడబడే అదే అజ్ఞానం అంటే అంతేకానే మన వాళ్ళు ఏం అజ్ఞానం అను మహామాయాము అంతేకాదు మహాశక్తి అని కూడా దానికి శక్తి అనే పేరు పడలేదు ఎందుకంటే అది చేయగలిగినంత విపరీతాన్ని ఈ సృష్టిలో ఎవ్వరూ చేయలేరు అంత విపరీతం హేచిపెడుతుంటారు ఆ విధంగా అజ్ఞానం చేత వీడికి ప్రపంచమంతా కూడా ఆత్మ కంటే భిన్నముగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉంటుంది అది అదే ఆయన శంకరులు అంటే ఆయన తీలాజియం కాదు థీలాజీ అని అంటే ఏమో కథలు చెప్పారు కథ మొదలుపెట్టేటంటే అర్థం ఏంటి థియాలజీ ఎక్కడన్నా ఏంటి శంకరులు థియాలజీ గురించి ఎక్కడైనా చెప్పారా శివుడికి అభిషేకం చేయండి లేకపోతే ఫలనం అంతా ఎక్కడైనా చెప్పారా ఆ సందర్భం చెప్పచ్చు తప్పేమని కాదు చెప్పచ్చు కానీ దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేసేటప్పుడు చాలా చాలా తేడా వస్తున్నాం మీకు ఎక్కడ తంత్రం ఉండదు తంత్రం అనేది ఉండదు తంత్రం అంటే ఎలా ఉంటుందో తెలిసినా అవిద్య మహామాయ మాయాశక్తి అని దానికి ఇంకేదో పేరు పెట్టే ఓ రూపం పెట్టే ఓ మంత్రం పెట్టే ఓ పూజ పెట్ట ఇంకా పెట్టారనుకోండి మీరు ఆ అవిద్య నాది కూడా ఒక ధోరణి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ తదే తస్మిన్ కాలే ఏతం ఆత్మన పరేణిపంగా సత్వమే తీసుకోండి ముందు సత్వం కనపడింది తర్వాత విడికి ఆ సత్వం ఎవరైతే ఎవరికి కుట్రలోకి వెళ్ళిపోయిందా లేకపోతే కిటికీలోని బయటికి పారిపోయిందా లేదు వీడి స్వరూపంలో కలిసిపోయింది వీడి స్వరూపం నుంచి బయటకు వచ్చింది అజ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోతేనే అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లో కలిసిపోయింది అంటే మనస్సులో నుంచి వచ్చింది మనస్సు ఆత్మ చైతన్యంలో విలీనం అయిపోయింది వీడు స్టర్న్ అదే అదే స్వాముల మీద మన స్టన్ అయిపోయాడు దాంతో కాబట్టి అది తనకంటే అతీతమైన ఆ పరమాత్మతోటి పరిష్మంగము చెందినది కౌగులించుకున్నదైతే పరమాత్మలో కలిసిపోయింది అలాగే జగత్తు కూడా ఈ కాలము అంటే ఈ సుశుప్తి అనే కాలము ముందు భిన్నముగా భాషించినదో ఆ జగత్తు సుశుప్తి కాలము నందు ఏకమైపోయింది ఆ ఏకంలో కలిసిపోయింది అంటే ఆ పరమాత్మ చేత కౌగులించుకొనబడినది పరమాత్మని వెళ్లి కౌగులించుకుని పరమాత్మలో కలిసిపోయాడు హనుమంతుడు రాముణ్ణి కౌగులించుకోవడం అంటే ఇదే ఇదో పరిష్మంగం అని కనపడుతోంది కాదు ఆత్మన పదేనా పరిష్కందా పదేనా అంటే భిన్నంగా భాషించినటువంటి విషయం చేత ఆత్మన పరిష్కందా అదే ఆత్మను పరమాత్మను పరిష్కంగాని చేసేస్తుంది లేకపోతే పరమాత్మయే దాన్ని పరిష్కంగం హనుమంతుడు రాముణ్ణి పరిష్కంగం అంటే అంటే అంటే జీవుడు భక్తుడు జీవుడు రాముడు పరమాత్మ ఈ జీవుడు వెళ్లి పరమాత్మని కౌగలించుకున్నాడు అంటే పరమాత్మలో కలుసుకుంటారు ఒక ఫోటో ఒకటి పెడతారు ఆ ఫోటోలో హనుమంతుడు కొంచెం దొద్దుగా పెట్టద్దు హనుమంతుడిని ఎలాగో పూలలా పెడితేలాగా అతను ఎవరో వేస్తాడు ఆ హనుమంతుడు వేసం ఎవరో ఒక మన తెలుగులో హనుమంతుడు వేషం వేస్తుంది ఒక ఆయన ఆయన కొంచెం దొడ్డుగా ఉంటారు రాముడు వేషం మనం శోభన్ బాబు రాముడు వేషం వేస్తాడు సదాకగా ఉంటాడు ఇక్కడ రాముడిని వెళ్ళి హనుమంతుడు గౌరవించుకుంటాడు గౌదించుకుంటే ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఏవి ఏకత్వం రాదు ఆయన ఆయనలాగా ఉంటాడు గురించి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో అయితే ఇంకో పది నిమిషాలు ఇంకో పది సెకండ్లు ఎక్కువ గోలుకోవాలి ఎందుకంటే వీడియోలు ఫోటోలు ఇంకా ఆగండి ఆగండితే సరే ఫోటోలు అన్ని తీసేది ఎంతసేపు మామూలుగా సెకండ్స్ రోజు సిక్స్టీ సెకండ్స్ మామూలుగా ఈ ఏదైనా ఒక వస్త్రమో ఏదో ఇవ్వాలనుకోండి సత్కారం చేసే ఇవ్వడానికి ఎంత టైప్ కొడుతుందో రెండు సెకండ్లు కానీ ఈ వీడియోల కోసం అలా పడుకుంటూ ఉంటాడు ఏదో ముప్పై సెకండ్ లో ఉంటుంది అలాగే హనుమంతుడు రామదర్ సినిమా వాటి నివసమో నోషమోతున్నారు తర్వాత ఎవరు దారి వారు సింబాలి ద్రష్ పరిచ్ఛిన్న విశేషదనాయ కరణా వ్యవతిష్ట ద్రష్ట పరిచ్ఛిన్నుడే కొట పూర్ణ ఆత్మచైతన్యస్వరూపుడైన ద్రష్ట మనస్సు ఇంద్రియములతోటి మమేకమై పరిచ్ఛిన్నుడైపోతాడు ఎప్పుడైతే వీడికంటే ద్వితీయం వచ్చిందో వీడు పరిచ్ఛిన్నుడైపోతాడు ఇంకా పరిచ్ఛినుడు కాకుండా ద్వితీయం ఎక్కడి నుంచి వస్తుంది పూర్ణత్వంలో ద్వితీయం కూడా అటు ద్వితీయం వీడు పరిచ్ఛున్నుడై కూర్చుంటాడు కూర్చోగానే విశేష దర్శనం అనేది ఉంటుంది సో అప్పుడు ఈ కరణములు ఇంద్రియములు కూడా అవి కూడా భిన్నములా అన్నట్లుగా అవి కూడా ప్రకాశిస్తాయి ఇప్పుడు చూడండి చూపు ఇంద్రియమంటే చూపు కన్నం కాదు చూపు చూపు అంటే ఏమిటి చూపంటే జ్ఞానమే కదా తెలివియే కదా చూపంటే రూప సందర్భంలో చూపు కూడా జ్ఞానమే రూప జ్ఞానం జ్ఞానము కాబట్టి ఏ రకంగానూ చూపు అన్నది ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేదు ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉంటే అది తెలివి ఉండనే ఉండదు కాబట్టి ఆత్మ చైతన్యమే చూపుగా కనపడి పశ్చం చక్షు చూస్తున్నప్పుడు చూపు అయింది వింటున్నప్పుడు వినికిది అయినది సృష్టిస్తున్నప్పుడు స్పర్శ అయినది ఆత్మచైతన్యమే కానీ మనకేమనిపిస్తుంది ఆత్మ లేరు చూడబడేది వేరు చూచే ఇంద్రియము వేరు కరణము కూడా చూడబడేది వేరైపోతుంది చూచే ఇంద్రియము కూడా భిన్నమైనట్లుగా మనకి అనుభవానికి వస్తుంది వాస్తవంలో చూపుయే సత్యము చూడబడేది చూడబడే చూచేవాడు అనే ద్వైతము అనే ద్వంద్వము చూపునందు కల్పితము ఏమంటే చూపు లేకుండా చూడబడేది ఉంటుందా చూపు లేకుండా చూచేవాడు ఉంటాడా ఉండే చూపు చూచేవాడు చూడబడేది అనే ద్వంద్వము చూపు ఉంటేనే ఉంటుంది కాబట్టి మీరు చూసినప్పుడే ఉంటుందండి చూసినప్పుడే చూసేవాడు చూడబడు అలా అర్థం చేసుకుంటుంది సో చూపు అంటే నేను అక్కడ చెప్పిన ద్రష్ట కాదేది పరిచ్ఛిన్న ద్రష్ట పరిచ్ఛిన్న ద్రష్ట పాల్పమైన ద్రష్ట వీడు ఎప్పుడు చూడబడేది చూసేవాడు ఈ రెండు కూడా చూపు ఉన్నప్పుడు ఉంటాయి చూపు అంటే ఆత్మ చైతన్యం యొక్క ఒక పరిచ్ఛం తమగా ఆత్మ చైతన్యము దాన్ని చేస్తే చూపు ఆ చూపు రెండు కింద విడిపోతుంది చూచేకూడదు సోడర్ బైట ఇదంతా కూడా ట్రిక్ బ్లేడ్ బై ద ఐ ద మైండ్ ఐ అండ్ మైండ్ కలిపి ఎంత ట్రిక్లు ప్లే చేస్తాయో మీరు ఊహ కూడా చేయలేదు ఇప్పుడు మీరు దేవాలయాల్లో ఎలక్ట్రిక్ అలంకారాలు చేస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ అలంకారం చేస్తుంటే దేవి దేవియో అంటే దేవతో ఆ తల వెనకాల చక్కడం ఒకటి గిరగినా తిరుగుతూ ఉంటాయి ఏమిటి తిరుగుతుంది దేవి తిరగదు బల్బులు కూడా తిరగవు మీరు మిగతా బల్బులన్నీ పది బల్బులు ఉన్నాయండి ఇలా గిరిగిరా తిరిగేస్తూ ఉంటాయి మీరు మంచి ఒక ట్యూబ్ ఒకటి తీసుకుని బల్బు నెంబర్ వన్ చూడండి అది వెలిగి ఆస్తుంది వెలిగి ఆపి బల్బు నెంబర్ టూ చూడాలి వెలిగి ఆస్తుంది వెలిగి ఆస్తుంది బల్బు నెంబర్ త్రీ సేమ్ బల్బు నెంబర్ ఫోర్ సేమ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అన్ని సేమ్ మరి ఏమి తిరుగుతుంది ఏమి జరిగినట్లేదు మరి తిరిగినట్లు కనపడుతోంది నేను ఎలాబరేట్ ఎలాబరేట్ అని ఎందుకున్నానంటే అది ఆ మెకానిజం డైనమిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గడ్డ పడుతుంది Played the elaborate trick, by... mind under ఫిజిక్స్ రాబర్ట్ ట్రిక్ బై ద మైండ్ అండర్ ది ఐస్టైన్ రెండు కవి అయూ సర్వాత్మనాపరిష్ణ పరేణ ప్రాజేణ ఆత్మనా ఇవ పురుష ఈ ద్రష్ట పరిచ్ఛిన్న ద్రష్ట ఈ పరిచ్ఛిన్న ద్రష్ట ఉన్నాడే వీడు సుశుప్తిలోకి వెళ్ళాడు సుశుప్తిలోకి వెళ్ళినప్పుడు ఏమైపోయాడు వీడు ఆ పరమాత్మని కౌతవించుకుని పరమాత్మలో ఏకమైపోయాడు సంపరిష్ వీడు పరమాత్మని గౌరవించుకోలేదు వీరికి అంత శక్తి కూడా లేదు ఆ పరమాత్మే వీరిని కౌరవించుకున్నాడు ఇప్పుడు పరమ సర్వాత్మేన పదేన ప్రాజ్ఞేన ఆత్మ వీడు వీడు మిస్టర్ మిస్టర్ జాన్సన్ జాక్సన్ ఎవరో ఉన్నాడు వీడు సుశుద్ధిలోకి వెళ్ళాడు సుశుద్ధిలోకి వెళ్ళాడు అంటే అచేతనే నిద్ర మీరు నిద్రపోరు నిద్ర మిమ్మల్ని మీన్ చేస్తుంది నిద్ర నిద్రపోరు నిద్ర మిమ్మల్ని తనలోకి కలిపేస్తుంది వీడు వెళ్ళాడు అంటే వీడు యొక్క ఆత్మ సర్వజ్ఞానమును తనను కలిగి ఉన్న ఆత్మ దానిచేత వీడు కౌగులించుకొనబడినాడు అది కేవలము వీడి యొక్క ఆత్మే కాదు సర్వము యొక్క ఆత్మ కూడా అదే సర్వాత్మ శ్వేన పరేణ ప్రాజ్ఞేన ఆత్మ వీడు కౌగులించుకొనబడినాడు వీడు కౌగులించుకోడు దానిచేత వీడు హనుమంతుడు రాముణ్ణి కౌకలించుకోడు రాముడు హనుమంతుడిని కౌపులించుకుంటాడు మనస్సు విలీనం అవడం అదే దాని మాట దాన్నే ఈ భాషలో చెప్తున్నారు అంటే తనలో కలిపేస్తున్నాడు మనస్సుని ఆ పరమాత్మ తనలో కలిపేస్తుంది మరో సందర్భంలో మనస్సు పరమాత్మలో విలీనం అయిందని మీరు ఆలోచించండి నది సముద్రంలో కలుస్తుందా సముద్రం నదిని తలలో కలుపుకుంటుందా సముద్రం నదిని తనలో కలుపుకుంటుంది ఎందుకంటే సాగర సంగమానికి చాలా ఒక మైలు పై వరకు ఉప్పుగా ఉంటుంది మీరు సముద్రం పైకి వెళ్తుంది ఎదురె ఎదురెక్కుతుంది సముద్రం వెళ్లి ఆ నదిని తనలో కలిపేసుకుంటుంది అలాగే పరమాత్మ వచ్చి మీ పరిచ్ఛన్నం వ్యక్తిత్వాన్ని తనలో కలిపేసుకుంటాడు ఎప్పుడు సుశుక్తి అని దానికి దృష్టాంతం అలాగే తెలిసిన పురుషేణ క్రియా కాదు ప్రియ పురుషండి దృష్ణా పురుషుడు ప్రియురాల్ని ప్రియుడు ప్రియురాల్ని కౌగులించుకుంటున్న ప్రియురాలు ప్రియుల్ని కౌగులించుకుంటున్నారా వీళ్ళు అనుకుంటాను నేను కౌగులించుకుంటున్నాను వీళ్ళు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఆమె వీడిని తోసేస్తుంది వీళ్ళు కౌగులించుకోవడం అనేది ఏమి ఉండదు ఆమె అనుగ్రహించి ఆమెయే వీడిని కౌగులిస్తుంది దాట్ ఈస్ ఇట్ క్రియ ఇవ ఎందుకంటే ఆత్మ క్రియా స్వరూపం ఆనంద స్వరూపం ఆత్మ చేత ఈ పరిచ్ఛం చెప్పి గౌరవించుకోనబడతాడు అని చేత నిద్ర మీకు వస్తుంది మీరు నిద్ర పోతుంది ప్రియయా ఇవ పురుషం వ్యవస్థితాచేనా అంటే అందుచేత అందుచేత అంటే ఎందుకు అర్థం ఆ పరమాత్మ దేవతీ పరిచ్ఛన్నం చెప్పి కౌగలించుకోనబడుక చేత ఇప్పుడు ఏమవుతుంది కరణములు అంటే మనస్సు చూపు వినికిడి మొదలైన ఇంద్రియములు విడిగా ఉండవు పృథక్వైనా నాకు వ్యవస్థ విడిగా ఉండవు మీరు సుశుద్ధిలోకి వెళ్లేప్పటికీ ఇవ్వ ఇది నా చూపు ఇది నా వినికిడి ఇది నా మనస్సు ఇవేమూ ఉండవు ఇంకా అవన్నీ కూడా కలిసిపోయావు ఇక విషయములు చూపుకు విషయము రూపము శబ్దము స్పర్శ ఇవి విడిగా ఉండవు విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు కర్ణములోకి స్తోత్రత్వ దాఘణ నేత్రములు ప్లస్ మనస్సు మొత్తం సమాచారం అంతా వెళ్ళి పంచ పంచ ఇవన్నీ వెళ్ళి ఆ పరమాత్మలో విడిగా ఉండవు కాబట్టి ఇప్పుడు విడిగా ఉండక అద్వైతం అనేది అందరి ఇప్పుడు మహాత్ముడు అడిగాడు ద్వైతనే అడిగాడు ద్వైతం ద్వైతం అని అలాగా అర్లం చేస్తావు పెద్ద గడబడి చేస్తావు నిద్రలో సుశుక్తి ఎందు ద్వైతము ఉన్నదా చెప్పు ద్వైతం లేదు కదా సుశుక్తి అందు మరి ఏకత్వం కూడా లేదు కదా అంటే మేము ఏకత్వం అంటూ లేదు కదా మేము సదా దేవాంతపు అద్వైతం వాళ్ళు ఏకాంతం మీద ఏకా అన్నాడంటే గోతలో పెట్టాడు మీద సుశుద్ధిలో ఏక కూడా లేదు వాళ్ళు ఏమన్నా అంటే ద్వైతం వేదనేసం ఉదండం పెట్టాడు ద్వేతం లేదు అంటే అలా అంటే రెండు పక్షాలు వస్తాయి శూన్యము పద్మము కానీ రెండు పక్షాలున్నాయి కానీ కాక పద్వేత ఉంటాయి రెండు పక్షాలు శూన్యం అనేది త్రోచిపుతాము వాట్ రిమేజ్ ఆత్మ కాబట్టి ద్వైతం అడిగారు సుశుప్తి ఎందు ద్వైతము ఉన్నదా ద్వైతం సత్యం సత్యం సత్యం అన్న అల్లరి చేస్తారే సుశుక్తి ఎందు ద్వైతం ఉన్నదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకో ప్రశ్న జాగ్రత్త అవస్థ ఎందు మనస్సు కదలకుండా నిశ్చలంగా ఉండాలి నిశ్చలం అంటే కొద్దిపాటి కథలికలు కూడా లేకుండా మనస్సు నిక్షలంగా ఉన్నప్పుడు ద్వైతం ఉందా తర్వాత ద్వైతం సత్యం అంటావు స్వప్నంలో ద్వైతాన్ని కూడా సత్యమనే అంటావా ద్వైతం దాన్ని కూడా సత్యమనే అంటావా మరి ఇవన్నీ వీటికి సమాధానమే ఉండదు ఎన్నో రిప్లైపోయి కాబట్టి ఇవన్నీ కూడా పృథక్వేన నవ్యవస్థితాన్ని భిన్నముగా నిలిచి లేవు తదభావాస్తి ఇవేమీ లేవు కనుక ఇవేమేంటి అండి మనస్సు ఇంద్రియములు విషయములు ఇవేమీ లేవు కనుక విశేష దర్శనం అంటే సీయింగ్ విత్ డివిజన్ చూసేవాడు చూడబడేది ఇది వేరు అది వేరు అది వేరు అనేటువంటి దర్శనం ఏదైతే విశేష దర్శనము కలదో అది లేదు కానీ అద్వైత దర్శనము కలదు పశ్యల్వై నది అది ఉంటుంది విశేష దర్శనం ఏమీ కనబడలేదు ఏమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది సుఖానుభవం ఏముంద సుఖానుభవం లేదండి నిద్రలు నిద్రలేము కరణాధికృతం హిత కాబట్టి ఇప్పుడు విశేష దర్శనము ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉంది ఈ రూల్ని రమణ మహర్షి చెప్తూ ఈ రమణ గ్రూప్ లో కొంతమంది శాస్త్రాన్ని నిరసిస్తారు వాళ్ళు ఏమంటారంటే రమణుడు శాస్త్రం వద్దన్నాడని అంటారు వద్దన్నారా ఆయన ఉపదేశ భాగం చూడండి ప్రదర్శనం చూడండి రమణ గీత చూడండి శాస్త్రాన్ని వద్దన్నారా ఆయన ఏమన్నారు కృష్ణ మన అద్వైత వేదాంత శాస్త్రంలో నియమాన్ని పెట్టారా ఒక నియమం ఒక న్యాయం యద్భావే యద్భావ యద్భావే యదభావ దానికి ఆయన కృష్ణాంతా అన్నాడంటే నిద్రలో పరిచ్ఛన్న వ్యక్తి దాన్ని అహంకారము అంటారు ఈగో ఉందా లేదు సుశుతే లేదు సుశుతే దుఃఖం ఉన్నదా లేదు జాగ్రత్త అవస్థలోకి వస్తూనే మతంలోకి ఏమొచ్చింది ఈగో వచ్చింది తర్వాత ఏమొచ్చింది దుఃఖం వచ్చింది కాబట్టి ఈగో ఉన్నప్పుడు దుఃఖం ఉన్నది లేకుంటే దుఃఖము లేదు ే యద్భావ యభావే యదభావ కాబట్టి దుఃఖం ఎక్కడి నుంచి పుట్టింది ఈగో నుంచి పుట్టింది అని అదొక జ్ఞానం ఓకే ఇప్పుడు చూడండి ఇంద్రియ మనస్సు ఇంద్రియములు ఉన్నప్పుడు విశేష దర్శనము గలదు మనస్సు ఇంద్రియములు ఉన్నా జాగ్రత్త అవస్థ ఎందు కూడా మనస్తుంది మనస్తుంది ఇంద్రియము లేకున్నా మనస్తుంది విశేష దర్శనము కాలదు మనస్సు ఇంద్రియములు విలీనమైన సుశుప్తి ఎందు విశేష దర్శనము లేదు కాబట్టి ఇప్పుడు విశేష దర్శనం ఎక్కడి నుంచి ఇంద్రియము ఇంచుకుంటుంది ఆత్మ నుంచి పుట్టలే ఎందుకో చూసినండి ఆత్మ ఉన్నప్పుడు విశేష దర్శనం విశేష దర్శనం ఆత్మ ఉన్నది విశేష దర్శనం లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది యద్భావే యద్భావ యభావే యద్భావ ఆత్మకి ఇప్పుడు చూసుకోండి మీరు తే విశేష దర్శనం ఆ విశేష దర్శనము కరణాది కరుతం కరణములు మనస్సు చేత చేయబడినది మాత్రమే ఆత్మచేత చేయబడ్డది కాదు కానీ ఆత్మకృతమివా ఆత్మచేతమే చేయబడిందంటే నేను ఆత్మని ఈ జగత్తు భిన్నము ఆత్మ జగత్తును దర్శిస్తోంది అన్నట్టుగా వీరు భ్రమపడతారు అతనే స్వామి వివేకానంద కూడా బాగా చెప్పేవాడు చాలా బాగా చెప్తారు ఆయన కూడా మాయా అనే టాపిక్ మీరు ఆయన ఏమంటారంటే మీరు ఎంత గింజుకున్నా వన్ ట్రూత్ యూస్ డ్ అక్సెప్ట్ ఇంద్రియములు మనస్సు ఉన్నప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది యూ కెనాట్ రిబీల్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ ఇంద్రియ అంచేతనే ఇంద్రియ మనహ ఇంద్రియ సాపేక్షంగా మాత్రమే జగత్తు అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే మనస్సు ఇంద్రియములు విలీనమైనాయో జగత్తు యొక్క అనుభవం ఉండలే ఉండదు కాబట్టి జగత్ అనేది మనస్సు ఇంద్రియముల యొక్క బిడ్డ నాట్ అఫ్ ఆత్మ కానీ ఆత్మచేతనే జగత్తుంది చేయబడినది ఆత్మయే జగత్తుని దర్శిస్తోంది అని అలా అనిపిస్తుంది ఆ కూడా ఆత్మచేతనే చేయబడినదా అని అనిపిస్తుంది అహం పశ్యామి అహంను పశ్యామి ఇది చూడబడేది భేదమంతా కూడా అహము ఆత్మనుకుని అజ్ఞానం చేసి వాళ్ళ భపపడుతూ ఉంటారు భ్రాంతి కాబట్టి ఆ అజ్ఞానం చేత చేయబడిన ఈ భ్రాంతి ఎవరు తెలుసు నా భ్రాంతి ఆత్మనో దృష్టి ఆత్మ యొక్క చూపు లోపించిపోయింది నిద్రావస్థయలు ఆత్మ యొక్క చూపు లోపించింది అనే భ్రాంతి అందరికీ కలపసూ ఆత్మ యొక్క చూపు అంటే అది లోపించదు ఇంద్రియముల యొక్క చూపు ఇంద్రియముల యొక్క ప్రకాశము లుప్తమవుతుంది అవి విలీనమైపోయినాయి కనుక ఎప్పుడైతే ఇంద్రియములు విలీనమైనాయో ఇంద్రియములు లుప్తమైనాయో వాటి చేత అజ్ఞానము చేత ప్రుపస్థాపితము చేయబడితో ఉండే విశేష దర్శనము భిన్నములైన విషయములు ఇవన్నీ కూడాప్తములైపోతాయి మంచి విచారము चूप कि चूप यद्य पश्यश्यवै तश्य पश्य अपरिलुप्तृष्टे अविनाशिवाद चूप चूपी आघ्राणुता मुक्त पीलुस् ముక్కుతో పీల్చుతున్నాడు అంటే ఏమిటి ముక్కుతో తెలుసుకుంటున్నాడు ముక్కు బాగా పనిచేస్తాడు జనరల్ గా ముక్కు పని చేయదు ముక్కునేది పని చేయదు ఈ అమెరికాలో పని చేయదు ఇక్కడ కూడా పనిచేయదు పెద్ద వయసు వాళ్ళకి ఎలాగో పని చేయదు చిన్నపిల్లలకు కూడా పనిచేయదు చిన్నపిల్లలకు కూడా పని చేయదు వాళ్ళకు కూడా ఏదో ముక్కులు ఏదో పెడుతూ ఉండవు ఏదో స్ప్రేలు ఏవి చిన్నపిల్లలకి ఎవరికి ముక్కు పని చేయలేదు ఇంకేం చెప్పమంటారు ఒకవేళ ముక్కు పని చేసిందనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు గంధము తెలుస్తుంది గంధం తెలిసినప్పుడు ముక్కు పని చేస్తుంది ముక్కు పని చేయకపోతే గంధము తెలియటలేదు గంధం తెలిసినప్పుడు ఆత్మ తెలివిగానే ఉంటుంది గంధము తెలియనప్పుడు కూడా ఆత్మ తెలివిగానే ఉంటుంది ఆత్మ యొక్క ముక్కు యొక్క తెలివి ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది ముక్కు ముక్కలైపోతుంది కానీ ఆత్మ యొక్క తెలివి ఎక్కడికి పోదు ఎందుకని అవి పది దృష్టి అవిట వలన ఇప్పుడు మంత్రం చెప్పండి వై తన్న జగ్రతి ఇప్పుడు ముక్కు ఆగ్రాట లేదండి ఆత్మ అఘానిస్తోందంటారా లేదంటారా అఘ్వానిస్తూనే ఉంది ఇక్కడ అఘ్రానించడానికి ఏమీ లేదు ఆత్మ యొక్క అఘ్రాడించడం లోపం అయిపోలేదు కానీ ఆఘ్రానించడానికి అగ్రడి లేదు లేదా ఉంటే కదా ఓకే ఎలా అయితే చూడ్డానికి ఏమీ లేదంటావో సరిగ్గా అంతే నహిఘ్రార్ఘ్రాపో విద్యే సమస్తములైన గంధ జ్ఞానములను ప్రకాశింపజేస్తూ ఉండే ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశమునకు లోపమనేటి లేదు అవినాశత్వా అందుకే అది నశించదు మరి అది నశించకపోతే మరి ఎందుకు ఇప్పుడు ధ్యాన ఆత్మస్వరూపము యొక్క చైతన్యము నశించదు మరి ధ్యానం ఎందుకు అధ్యానం ఎందుకు లేదు ఎందుకు లేదో తెలుసిన త ఆఘ్రాణించబేండి ఆ ముక్కు దీన్ని ఆఘ్రాణిస్తూ ఉంటే ఆ విశేషమైన ఆఘ్రాణము అనేది ఉంటుంది అదేమీ లేదు కాబట్టి ఆత్మచైతన్య ప్రకాశం అలా ప్రకాశిస్తూనే ఉన్నా ఆఘ్రాణించుటలేదు ఎప్పుడు సుషుప్తి సుసూప్తి ఏంది వాడిని నిద్రపోతుంటే మీరు స్ట్రెంత్ అది వాటికి వేసే అనుకోండి వాడికైతే తెలియదు అంటే ఆత్మ తెలిసిపోవడం చేత కాకుండా అయిపోయింది ఆత్మ తెలిసిపోవడం చేత కాకుండా అయిపోలేదు కాబో ముక్కు విషయము ఈ ద్వంద్వము లుప్తమైనది మిగిలినది ఏముంది అలా చదువుకుంటూ పోవడమే పూర్తయింది అయితే ఇంకో చర్చ దానికంటే ముందు ఈ చర్చ పూర్తయింది విమేది సంపడే మళ్ళీ తర్వాత క్లాసులో చూద్దాము తర్వాత క్లాస్ ఎప్పుడు బుధవారం రేపు బుధవారం క్లాసు ఉన్నది ఓహో